స్టార్ట్ చేసా ఉన్నా ప్రయోజనం సూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి మంతుడ సర్వోన్నతుడ జీవం గల తండ్రి జీవాధిపతి మీకు స్థుతులు సూత్రమైనా గొప్ప ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్న అయినా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నైనా దివారాత్మవులు కాచి కాపాడి ఇక నూతన దేవును మాకు అనుగరించిన ఆయన నీకేష్ట తొలి శ్రోతాలు అర్పించుకున్న గొప్ప దేవా మీకు నూతనమైన అభిషేకం నూతనమైన కృపను మాకు అనుగరించి నడిపించడం అంత ఆదిష్టమైన గొప్ప దేవా ఇక మీటింగ్ అంతట్లో మీరు ఆధిపత్యం నుంచి నడిపించండి నా దేవా మీకు పరిశుధాపన నడిపిచ్చింది అయినా కరోనా బిడ్డ త్వరగా మీరు నడిపించండి ప్రభా ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ నీ నామానికి మై మీద తెచ్చుకున్న మీరు ఆకడ దాంట్లో ప్రభావ శ్రమల కాలంలో ఉంటున్నాం పత్తి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా తండ్రి యథాద్రి పశుద్ధతో ప్రభావం భయభక్తులు కలిగినైనా ప్రీతికరమైన సేవ మీ చేయపడండి మీ ఆత్మ నడి నిత్యం ప్రతి చోటి మీ కొరకు మమ్మల్ని సాక్షి పెట్టుకున్న మీటింగ్ అంత మీరే నడిపించి మీ నామంత్రణ తెచ్చుకోండి మాటలదారు మైండ్ పొందిన వాక్యంతో మాట్లాడిన ప్రభావ మీకు పరిశుద్ధం పరిశుద్ధంగా ప్రార్థిస్తాం పాఠవాడుతో ఏ తెగులు నిడారమున్ సామీ పించదయ్యా అపాయమే ము రానే రాధు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 ఉన్నతమైన దేవుని నీవు నివాస ముగొని ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయ పరచితీ ఉన్నతమైన దేవుని నీవు నివాస ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయ పరచితివి ఏగులు నిగూడ రమున్ సాపించదయ్యా అపాయమే మీయు రానే రాదు రానే రాదయ్యా తెగులు నిడారమున్ సాీపించదయ్యా అపాయమే మీ రానే రాదు రానే రాదయ్య గొర్ర పిల్ల రక్తముతో సాతాను జయించి తిమీ ఆత్మతోనూ వాక్యాముతో అనుదినము జయించదము గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించి తిమీ ఆత్మతోనూ వాక్యాముతో అనుదినము జయించి తిమీ ఏ తెగులు నిగుడ రమున్ సాీపించదయ్యా అపాయమే రానే రాదు రానే రాధయ్యా ఏ తెగులు నిగూడ రమున్ య్యా అపయమే మన రాధయ్యా దేవుణ్ణి కోరకై మన ప్రాయాసములు వ్యర్థాము కానే కావు కదలకుండా స్థిరాముగా ప్రయాసం పడేదాము ీ కోరకై మన ప్రాయసములు వ్యర్థాము కానీ కావు కదలాకుండా స్థిరముగా ప్రాయాస పడేదాము ఏ టెగుడు నీ గుడరము సామీపించదయ్యా అపాయమే మీయు రానే రాదు రానే రాదయ్యా ఏ తెగులు నిడారమున్ సమీపించదయ్యా అపాయమే మీయు రానే రాదు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 మన యొక్క నివాసము పరలోక మందున్నది రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదం మన యొక్క నివాసము పరలోక మందున్నది రానై ఉన్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదండా రము సమీపించదయ్యా అపాయ మే మీ రాని రాదు రాని రాదయ్యా ఏ తెగులు నీ కూడా రమున్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 నిగూడ రమున్ సామీపించదయ్యా అపాయమే మీరాదు రానే రాదయ్యా హలలు పశుధర వన్ీరి వందరాలేసయ్య కృపామయుడ సర్వోన్నతులకు తండ్రి మీకెస్తోత్రాలైనా ఈ యొక్క గడిషణ కాలం అంతా మనం కాపాడు తన మధ్యాహ్న కాలం నా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము సిద్ధపడుతుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలేకన్నా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రభావ శ్రమల కాలంలో మేము రీతిగా మిమ్మల్ని మహిపరచల ఘనపరచలా మా పురుషుని బలపరచండి ప్రభ శరీరం బహు బలమైంది ప్రభ అవునైనా ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదని పౌలు అంటున్నాడు నైనా మౌన్ ప్రభ మళ్ళీ మా శరీరం మీద ఆది పొందుకోవాలంటే తండ్రి దాన్ని ఆసు లోపరుచుకోవాలైనా ఉపాసల ద్వారా దాన్ని లోపరుచుకోవాలని మీరు మాకు అనేక పర్యాలు మాట్లాడారు కాబట్టి ప్రభావ మేము అనేక పాలు దాన్ని సిద్ధపడేలాగానే చేపడండి తండ్రి మా అంతరంగ పురుషుని బలపరుచుకుంటే యోగ్యతని భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించండి అప్పుడే ప్రభావ మేము విశేషమైన అద్భుతకరమైన సేవన చేయగలమని మీరు మా తను మాట్లాడినారు అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మధ్యాహ్న కాలం నా యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపి మాకు అనుగ్రహించి మీరే మేము అనంతమని ఏ శ్రీ క్రీస్తు పరుషుధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఏలియాకి సంబంధించిన విషయం ఒకటి ధ్యానిస్తామని అనుకుంటున్నాను బ్రదర్ అనేక పర్యాలు మనం ధ్యానించిందే ఇది అయితే ముఖ్యంగా నిన్న దినం ఎవరో ఒక ప్రశ్న కూడా వేసారు నాకు ఆ ఏమనంటే ఆ షద్రగ్ మిషక్ అభ్యర్థ్నగోలు ముగ్గురు మండు చిన్న ఆగ్నిగుండంలో పడవే పడ్డప్పుడు ధాన్యాలు ఎక్కడున్నారని ఒక ప్రశ్న వేసినారు అయితే కేబిపీఎంలో మనము ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ముందే వీటిని ధ్యనించినాం మనకి ఇవేమంత కొత్త విషయాలు కావు ఆ రోజులలో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకుండే ఇంటర్నెట్ యూట్యూబ్ ఇటువంటి అన్నీ లేవు లేకున్నప్పుడే మనం వీటిని అన్నిటికీ జవాబులు కనుక్కున్నాం ఈరోజు ఏంటంటే అందరూ ఇంటర్నెట్లో చూసి యూట్యూబ్లో చూసి ఈ హేతువాదాలు వాదులు వేసే ప్రశ్నలు అన్నట్టు ఇవన్నీ అగ్ని అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు ధాన్యాలు ఎక్కడ ఉన్నాడనే అన్నప్పుడు మనం దానికి జవాబు ఎత్తుకున్నాం అనేక పరియాలు మరోసారి అవకాశం దాన్ని చూడడానికి ఏంటంటే మొదటిగా మనం ఏం చేస్తామంటే మన శత్రుఘ్మేశ అభ్యర్థాల గురించి ధ్యానించినప్పుడు మొదటిదిగా ఏదైనా మన ధాన్యల గ్రంథం ధ్యానించినప్పుడు మొదటి అధ్యాయంలో వాటికి సంబంధించిన విషయాలు దీర్ఘంగా చూస్తాం కూడా దానియాలు వీక్షంగా జరిచినప్పుడు రెండవ వర్షానికి వచ్చినప్పుడు మనం అక్కడ చూస్తాం ఏంటంటే దానియలు యొక్క స్థితి ఏంటండి అక్కడ ఉదాహరణకి శత్రుఘ్నిక్ష అభ్యర్థోలు దానియాలకి సమకాలికులు వాళ్ళంతా యవనస్తులు నపుంసక్కులుగా మార్చబడ్డారనేసి నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన బైబిల్లో నపుంసక్ల అధిపతికి వీరిని అప్పగించండు రాజు వీరిని బాగా తయారు చేసి అంతపురంలో మనకి అవసరం కొండ లాగన వీళ్ళని అయితే దానియలు దావిదు గోత్రం చచ్చిన వాళ్ళని కూడా నేను రోజు పరిచిన వాక్యం కొంతకాలం కిందట దాని తర్వాత ఆ శత్రుఘ్ని మిషక్ అభ్యర్థనవ్వాలని అగ్నిగుండంలో వేయబడినప్పుడు దానియలు ఎందుకు లేడు అనేసి ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు మనం ఎన్నిసార్లు చూపించినాం మొదటిదిగా ఏంటంటే ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలి దీని ఈ ప్రశ్నకి జవాబు వేయాలంటే ఆత్మీయ స్థితిలో మొదటిది ఏంటంటే క్షత్రఘ్మిషక అభ్యర్థులుని ముగ్గురిని ఎందుకేసారు ధాన్యాలు ఎందుకు వెళ్ళేదంటే ఆ దినంలో మనం చూసినాం ఏంటంటే ధాన్యాలు దాన్ని మొత్తం సూపర్వైజ్ చేస్తున్నాడు ఆ దూరాయ అనే ప్రాంతంలో పెద్ద ఆ యొక్క పెట్టినప్పుడు దానికి సకల గోత్రంబ వారు సాగిలపడి ఎవరు సాగిల పడరో వారిని అగ్నిగుండంలో వేయాలనేది శాసనం మరి చత్రుఘ్నిషేద వలన వేసినప్పుడు వాళ్ళు అతను ఎందుకు వేయలేదనే ప్రశ్న ఎందుకు వేయలేదన్నప్పుడు దానికి మూడు లాజిక్స్ ఉన్నాయి మూడు రకాల వాటిని విశదీకరణలు ఉన్నాయి మొదటిదిగా ఏంటంటే దానియాలు ఆత్మీయశ్రుతిని అర్థం చేసుకుంటే ఆ ముగ్గురుతో పాటు అగ్నిగుణంలో వేయబడద్దు ఎందుకంటే దాని తర్వాత జరిగే విషయంలో అతను ఆ సింహంలో బోన్లో వేయబడడం మరి ఈ ప్రశ్న వేసుకున్న వాళ్ళకి అంటే ఈ ప్రశ్న వేసిన వాళ్ళకి నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు బైబిల్ని పరిశీలించని వాళ్ళు వీళ్ళు ఎవడో ప్రశ్న వేసాడు కాబట్టి నేనేస్తా ప్రశ్న ఇప్పుడు నాకు ప్రశ్న వేసినప్పుడు నేను రాత్రంతా వెతుకుతా బైబుల్లో నాకు ప్రశ్న ఇస్తే నేను జవాబులు ఇవ్వలేని శక్తులు అంటే ప్రార్థన చేసి ప్రభు నాకు ఈ జవాబుకి ఈ ప్రశ్నకి జవాబి ప్రభు రాత్రంతా వెతుకుతా ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తున్నాడు మనకి కాబట్టి రెండవ అధ్యాయం ఇచ్చినప్పటికీ దానియలు సమకాలీకులైన శత్రఘ్నిషక అభ్యుందములని అగ్నిగుండంలో వేసినప్పుడు దాని లే ఎందుకంటే దాని తర్వాత ఆయన సింహపు బోన్లో పడవే పడుతున్నాడు అప్పుడు నేను ఆ ప్రశ్న ప్రశ్న వేయాలి ఏంటంటే సింహపు బోన్లో దాని లేసినప్పుడు మళ్ళీ శత్రఘ్నేశక అభ్యుందములు ఎందుకు వేయలే కాబట్టి అది మెంటల్తనం అన్నట్టు లాజిక్గా ఉపయోగిస్తే దీంట్లో లాజిక్ ఉండదు ఎందుకంటే ప్రతి వాక్యము ఆత్మావేశం చేత రాయబడింది కాబట్టి అందులో లాజిక్ ఉండదు అందులో ఫెయిత్ ఉంటుంది విశ్వాసంలో వెతుక్కోవాలి ఎవడన్నా నీకు లాజికల్గా ప్రశ్నేస్తారు నేను చూడు బైబిల్ క్రమంగా లేవు ఇవన్నీ కాబట్టి బైబిల్ని నమ్మొద్దని చెప్తారు కానీ మనకి దేవుడు చూపించు అది దేవుని యొక్క ఆత్మచేత నడిపడింది ప్రతి దానికి జవాబు దొరుకుతుంది మొదటిదిగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే రెండవ వచ్చిన అధ్యాయానికి వచ్చినప్పుడు ఏంటంటే రెండవ అధ్యాయం తర్వాతనే అగ్నిగుండంలో వేయబడడం జరుగుతుంది రెండవ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆ రాజు ఆ ప్రతిమని గురించి మాట్లాడుతున్నాడు ఆయన కలిగిన దర్శనాన్ని దానియలు విశదీకరించి చెప్పినాక దాని ఆత్మీయ సత్యాన్ని చూపించినాక రాజు ఆశ్చర్యపోతాడు అది బంగారు శిరస్సు దాని తర్వాత దాని గురించి విశదీకరణ ఉంటుంది ఆ రెండవ అధ్యాయం అంతా దాని అతనికి రాజు కలిగిన దర్శనంలో ఆ యొక్క విగ్రహం అయితే దాని తర్వాత ఏం జరిగిందనేది నేను చాలాసార్లు చూపించిన ఈ జవాబు అర్థం కావాలంటే ధాన్యల్ని ఎందుకు అగ్నిగుండంలో వేయలేదు అంటే ధాన్యల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో క్లియర్గా ఉంది ఎందుకంటే ఇది ఇంటర్నెట్లో ఉండదు ఏ యూట్యూబ్లో ఉండదు నేను ఛాలెంజ్ చేస్తా గూగుల్లో వెతుకుతే ఎవరికి దొరకదు ఈ ఎందుకంటే మనకి ప్రశ్నలు కూడా ఇంటర్నెట్లో వెతుక్కొని వస్తారు కదా ఈ ప్రశ్నలు ఇంటర్నెట్లో లేవు కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు మనకి ఇంటర్నెట్ కంటే జ్ఞానం ఎక్కువ ఇచ్చింది దేవుడు మన గొప్పతనం కానే కాదు మనము గంటలు గంటలు ప్రార్థన చేస్తాము రోజులు రోజులు ఉపాసాలు ఉంటాము ఓర్పుతోని ఎంత శ్రమ ఉన్నా కానీ ప్రభు సన్నిధిలో అతనికి సన్నిహితంగా ఉండి అతన్ని హత్తుకొని జీవిస్తాం కాబట్టి మనకు అన్ని చూపిస్తారు జవాబు నేను ఇరవై ఐదు దీనికి జవాబు ఇచ్చిన ఇప్పుడు మళ్ళా ఇస్తున్నాను నలభై ఆరో వచనంలో ఉంది ధాన్యల గంధం రెండవ అధ్యాయము నలభై వచనంలో అంతటా రాజగు నెబుకర్ నిజరు దానియలను సాష్టాంగ నమస్కారం చేసిండు చూడండి రాజగు నెబుకర్ నిజరు సాష్టాంగ నమస్కారం చేసిండు ప్రపంచాన్ని పరిపాలించిన ఈ రాజు నెబుకర్ దేవుని కుమారుని ఎదుట ధాన్యలు దేవుని కుమారడే కదా ఇది చెప్పాలంటే దేవుని బిడ్డ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసినాడు ధాన్యలు చెప్పొచ్చు కదా రాజా నన్నెట్లా పూజిస్తావు నేను మనిషిని అని కదా అనలేదు ధాన్యల్ దాని తర్వాత ఏం జరిగింది అతన్ని పూజించిండు మళ్ళా ధాన్యల్ని ఒక దేవుని లాగా పూజించిండు నెప్పుకర్ నిజర్ ఆ సరిపేండ అక్కడ ఆపిండ లేదు నైవేద్య ధూపంలు అతనికి సమర్పించిండే ఒక దేవతలాగా ఒక దేవుని లాగా ధాన్యల్ని అతను సంభాషించిండు అతన్ని అతన్ని ఆ రీతిగా ఏమంట సంబోధించిండు దేవరుతలకి దేవ దేవదూతలకు దేవతలాగా మరోసారి చూడండి ఇది నలభై ఆరవచనంలో అంతట రాజ నెబుకర్ని సరు దానియలనుకు సాష్టంగా చేసి అతన్ని అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించాడు అంటే మూడు విధాలు చూస్తున్నాం ఇక్కడ దానియల్ని ఆ కళ భావం చెప్పినప్పుడు నీ తర్వాత ఈ రాజ్యము మాదిలకు ఇవ్వబడుతుంది అని ఉప దాన్ని చెప్పిం అర్థం ఆ దర్శనం యొక్క బావం చెప్పినాక ఏం జరిగిందో చెప్తున్నాడు అక్కడ దానియల్ దానియల్ని ఆ రాజు ఎట్లా సంబోధించిండు ఒక దేవునితో పోల్చిండు అక్కడ చూస్తున్నాం సాష్టంగా నమస్కారం చేయడం అంటే అంత ఈజీ కాదు దాని పూజించిండు అంటే ఒక విగ్రహంలాగా తయారు చేసుకున్నాడు దాని నైవేద్య ధూపములు అతను అంటే నైవేద్య ధూపములు సాంబ్రాణి బోలం ఇవే కదా అగ్నిలు వేస్తే పొగ వస్తుంది ధాన్యులు నాకు వస్తే అవన్నీ అర్పించిండు ధూపములు అర్పించిండు అంటే ఇంత జ్ఞానం గలవాడు ఒకడు లేడు కదా ఎవరు చెప్పలేకపోయిన ఇంత గొప్ప దేశం ఇది బబులోని దేశము ప్రపంచం అంతటినీ ఈ దేశంలో ఒక్కడు లేడే ఈ కళాభావం చెప్పడానికి ఇంతగా ధైర్యంగా ఇంత గ్యా ఇంతగా చెప్పిన వాడు దేవుడుగాడా అని అతని దేవునితో పోల్చినట్లు మనం చూస్తున్నాం దాని తర్వాత మూడవ అధ్యాయంలో ఆ రాజు ఏం చేసిందంటే ఒక పెద్ద ప్రతిమను పెట్టిండు రెండవ అధ్యాయం తర్వాత జరిగింది కాబట్టి ఆ జవాబు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ పెద్ద విగ్రహాన్ని ఎవరు పూజించారో వారిని అగ్నిగుండంలో వెయ్యాలంటే చెప్పండి ఆ విగ్రహం ఎవరిది ఎక్కడ ఉండదు ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇంటర్నెట్లో దీనికి ఆ విగ్రహం ఎవరిదై ఉండాలా కొంతమంది ఏమంటారు తెలుసా రాజుదే అంటాడు రాజుది గానే కాదు ఎందుకంటే రెండో అద్యాయం తర్వాత జరిగింది ఇది రెండో అధ్యయంలో దానియల్నే విగ్రహం లాగా రాజు అంతగా ముగ్ధుడైపోయిండు దానియల గురించి దానియల్ని గురించి రాజు కాబట్టి మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ విగ్రహము దానియల్దే అని నేను నమ్ముతున్నాను అందుకు దానియలు తన సొంత విగ్రహాన్ని పూజించిన అవసరం లేదు అనేది నేను అర్థం చేసుకున్నాను మళ్ళీ శత్ర అభ్యంతలు ఎందుకు పూజలేదంటే ఎట్లా పూజిస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు యూదా మతంలో ఉన్న వాళ్ళు మనిషిని పూజించడానికి వీలు అది ధాన్యాలు విగ్రహం అని వాళ్ళకి తెలుసు కాటి వాళ్ళు పూజించలేదు సకిల వాళ్ళందరూ పూజించారు రాజు కూడా పూజించడు మళ్ళీ సొంత మీరు సొంత క్లోజ్ ఫ్రెండ్సే కదా మీరు ముగ్గురు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ కదా మళ్ళీ మీరు ఎందుకు పూజించలేదు తప్పు చూసేవానికి ఎప్పుడు దొరుకుతూనే ఉంటారు దేవుని బిడ్డ కాబట్టి దొరికిండ్రు కాబట్టి అగ్నిగుణంలో పై వేయబడింటారు అది నా ఎక్స్ప్లెనేషన్ నేను కనుక్కున్నాను దానికి ఇంటర్నెట్లో ఎక్కడ ఉండదు ఎక్స్ప్లెనేషన్ ఆ విగ్రహము దానియల్దే కాబట్టి దానియల్ తన ఓన్ విగ్రహాన్ని పూజించుకుని అవసరం లేదు ఆయనకి ఎగ్జాంప్షన్ అన్నట్టు అది ఎగ్జంషన్ అంటే విడుదల ఆయనకి ఆయనకి అది రూల్స్ వర్తించదు తక్కిన వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది కానీ తనకు వర్తించేది ఆ విగ్రహము తనదే కాబట్టి అందుకు దానియల్ని అందులో వేయలేకపోయాండ్రు దానికి ఎక్స్ప్లెనేషన్ అంతకంటే వేరే ఎక్స్ప్లెనేషన్ ఎవ్వడి వాళ్ళడు ప్రపంచంలో ఇంటర్నెట్లో మీరు వెతుక్కోండి తర్వాత ఎవ్వడనిస్తే మనం దాని గురించి ధ్యానించచ్చు కానీ నాకు అర్థమైంది అది ఒకటే రెండవ అధ్యాయంలో రాజు ఇతనికి సాష్టంగా పడి పూజించిండు నైవేద్య ధూపంలు వేసిండు ఒక దేవుని కనిపించినట్లు దాని తర్వాత మూడవ అధ్యాయం ఆరంభం ఫార్టీ ఎండ్ కాగానే మూడవ అధ్యాయం స్టార్ట్ అవుతుంది అక్కడ ఆయన ఒక గొప్ప విగ్రహాన్ని స్థాపించిండు దూరాయ అనే ప్రాంతం ప్రదేశంలో దానికి పూజించాలా ప్రపంచం అంతటి నుంచి కాబట్టి అందరిలో పూజించాలా కానీ శత్రగ్ఞానం వాళ్ళు పూజించలేదు కాబట్టి దొరికిండ్రు వాళ్ళు ధాన్యలు ఎందుకు దొరకలేదంటే అది విగ్రహం ధాన్యలు సంబంధించి కాబట్టి ధాన్యాలు తన సొంత విగ్రహాన్ని పూజించుకునే లేదు అందుకు అతను అగ్నిగుండంలో లేడు కానీ నేను ఇందాక ఆ ప్రశ్న ఇస్తున్న తిరిగి ఎవరైతే ఈ మనకి వాళ్ళకే ఉల్టా ఈ ప్రశ్న ఏంటంటే వాళ్ళు ధాన్యాలు అగ్నిగుండంలో వేయబడలేదు మళ్ళీ శత్రిక్ష అభ్యవలని సింహం గుహలు ఎందుకు వేయపడలేదు ఎవరు చెప్పలేడు నాకు తెలిసి జవాబు ఎవరు చెప్పలేరు కేవలం కేబిపీఎం గ్రూప్లో ఉన్న తప్ప ఎవ్వరు వీటిని గ్రహించలేరు ఎందుకంటే ఈ గ్రూప్లో ఉన్నవారి మీద పరిశుధాత్మ అభిషేకం ఉంది నిస్వార్థతతోని ఎవరి నుంచి ఏది ఆశించకుండా శ్రమానుభవంతో సేవ చేసే కాబట్టి వాళ్ళకే ఇవి బయపరచబడతాయి స్వార్థంతో ధనాపేక్షతోని వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాసపడే వానికి ఇవి ఎప్పుడు బయలుపరచబడవు అది నేను నమ్ముతున్నాను సంపూర్ణంగా ద్వేషంతో చెప్తున్న మాట కానే కాదు అసహ్యంతో చెప్తున్న మాట కానే కాదు దేవుని ప్రేమతో చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఎంతకాలం ఇవన్నీ చూస్తున్నావు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నావు నీ వయసు దాటిపోతుంది నువ్వైనా కానీ వీటిని చూడలేని స్థితిలో ఉన్నావు నీకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి నీకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి నువ్వు ఇంటర్నెట్లో పోయి వెతుకుతున్నావు యూట్యూబ్లో చూసి వెతుకుతున్నావు ఎవరిదో పుస్తకాలలో వెతుకుతున్నావు ఏదో టీవీ ముందు కూర్చొని వెతుకుతున్నావు ఏ రోజైనా ఒక గంట ప్రార్థనలో వెతికినావా ఈ వాక్యాలు వెతికినట్టు దేవుడు నీ తను మాట్లాడక ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు నేను ఒక ప్రశ్న వాళ్ళేసిరేంటే ఇంకొక ప్రశ్న రావీదు ఏడవ కుమారుడు మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయంలో చెప్పబడింది మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము పది పది పదకొండు వర్షాలలో అది నేను చూపిస్తాను వాక్యం చూడండి మొదటి సమయాల గ్రంథము ఇవన్నీ మనకి తిరిగి తిరిగి గ్యాప్ కాకు ఎందుకంటే ఇవన్నీ ఎంతో కాలం క్రిందట చూసినాం వీళ్ళన్నీ హేతువాదుల పుస్తకాలలో ఉంటే ఇవన్నీ ప్రశ్నలు ఆ పుస్తకాల మనం ఎప్పుడో చూసినాం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే చదివినాం వాటన్నిటికీ జవాబులు మనకు తెలుసు ఎవడో వేస్తే పట్టుకొచ్చి మనల్ని అడుగుతున్నావు కానీ నీ అంతటా నువ్వు ప్రయాసపడ్డావా ఏ రోజన్నా అక్కడే ఉంది క్రైస్తవ జీవితం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడమన్నాడు పోరాడమన్నాడు కదా మళ్ళీ ఇరుకు మార్గంలో ఎక్కడున్నాం మనం చెప్పండి సమయల గ్రంథం మొదటి సమయ గ్రంథము పదహారవ అధ్యాయము పది పదకొండు వర్షాలలో సమయలు ఎస్ఐ ఈ కుమారులందరినీ పిలిపిస్తున్నాడు దేవుడు ఒక కుమారుని ఈ దేశం మీద రాజుగా నియమించబోతున్నాడు కాబట్టి నీ కుమారులు అందరినీ తీసుకుంట్రా అంటే అప్పుడు యశై షమ్మాను పిలువగా అతడు యహోవ ఇతని కోరుకోనలేదని యశై తన ఏడుగురు కుమారులను సమయలు ఎదుటి పిలవగా సమయలు యహోవ వీరిని కోరుకోనలేదని చెప్పి నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యశైని అడగగా అతడు ఇంకా కడబడి వాడున్నాడు అయితే వాడు గొడలను కాయచున్నాడని చెప్పాను అందుకు సమయలు నీవు అని వాళ్ళు పిలువనంపించుము అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యశైతే చెప్పగా అతడు వాని పెలివి అనిపించి లోపలికి వెళ్తుకొని తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడను చక్కని నేత్రములు గెలవాడను చూచుటకు సుందరమైన వాడనై ఉండేను దాని అంటే దావిద్ ఇక్కడ ఎనిమిదో వాడి చూపిస్తుంది ఈ వాక్యం ఇక్కడ ఏ సమయలు మొదటి సమయలు గంధము పదహారవ అధ్యాయంలో దావిదు ఎనిమిదవ వాడని చూపిస్తుంది అయితే ఈ హేతువాదులు ఇంకొక ప్రశ్న ఇస్తారు ఏంటంటే దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో రెండవ అధ్యాయంలో ఏముందంటే దా దా దావిదు ఏడవవాడనుంది దినవృత్తాంతంలో రెండవ అధ్యాయంలో ఓపిక ఉంటే చూడాలన్నీ వాక్యాలను మొదటి దినవృత్తాంతంలో రెండవ అధ్యాయం దినవృత్తాంతంలో అంటే పట్టిగా అన్నట్టు లేక గోత్రాల పట్టిగా అన్నట్టు అయితే పదమూడవ వర్షంలో ఉంటది యశ్ తన జ్యేష్ట కుమారుడైన ఏలియాబును రెండవ వాడైన అమినాదాబును మూడవడైన షమ్మను నాలుగవడైన నెతనే ఐదవ వాడిన రద్దైని ఆరోబడిన ఓజేమును ఏడవ వడిన దావిదును కనెను కాబట్టి ఇక్కడ ఏముందంటే దినవృత్తాంతములలో మొదటి అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో రెండవ అధ్యాయము పదిహేను వర్షంలో ఏముందంటే ఏడవ వడిన దావిదును కనీను అని చెప్పింది కానీ ఇందాక చూసిన సమయల గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి సమయల గ్రంథము పదహారవ అధ్యాయములో పది వర్షంలో ఏం చూస్తున్నామంటే దావిదు ఎనిమిదవ వడనుంది కాబట్టి చూడండి బైబిల్లో రెండు తప్పులు ఉన్నాయి అని ఇది నమ్మదగింది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ హేతువాదుల పుస్తకాలు చదివి మన మీద ప్రయోగాలు చేస్తుంటారు కానీ ఇది ఆత్మావేశం చిత్తరాయబడింది దీనికి జవాబు ఎట్లా వెతుకుతారు చెప్పండి టైం లైన్స్ అంటాం దీన్ని అంటే ఏంటంటే సమయలు గ్రంథము రాసిన కాలానికి ఈ దినవృత్తాంతములు రాసిన కాలానికి దగ్గర దగ్గర నూట సంవత్సరాల తేడా అది తెలియదు కదా వీళ్ళకి గుడ్డిగా ఇంటెలిజెంట్ అని చూపించుకోవడం కొరకు వేస్తారు అన్నట్టు ఇవన్నీ ప్రశ్నలు మనకి సరే మనమేం అహంతో ఏదో నాకు ఇక గొప్ప నాకు తెలిసిన ఏదో గొప్ప చూపించుకోవడం కాదు కానీ ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఎవడైనా ప్రశ్నిస్తే వానికి నువ్వు ప్రేమతో ఓర్పుతో వీటిని చెప్పాలా నువ్వు నేర్చుకోకుండా ఎట్లా చెప్తావు నీకే ఓపిక ఒక కనీసం ఒక ఐదారు గంటలు బైబిల్ మీద కూర్చోగలవా కూర్చోలేవు మొబైల్ ఫోన్ మీద అయితే ఎన్ని గంటలనే కూర్చుంటావు టీవీ ముందు ఎన్ని గంటలనే కూర్చుంటావు ఉపవాస ప్రార్థనలు చేసుకోవడానికి వెతుకోగలడు ఇవన్నీ క్రిస్టియన్ లైఫ్ అంత భయంకరంగా ఉంది ఈరోజు అంతకంతకు చెడిపోయింది రాంగ రాంగ రాజగుర్రం గాడిదైందని చెప్తా ఉంటాం మనం మన గ్రూప్లో మళ్ళీ ఒకప్పుడు నువ్వు గురంలాగా బరిగెత్తున ఈరోజు గాడిలాగా తయారైపోయినావు కనీసం అదన్నా మంచిదే చక్రవర్తి బ్రదర్ చెప్తాడు గార్దె నోరుంది నోరు మాట్లాడడానికి దేంతోని బీలాంతో నువ్వు బీలాంలాగా కూడా గార్దిలా కూడా లేవు అంత భయంకరంగా ఉందంటూ క్రైస్తవ చూతాం నువ్వు క్షపించలేవు నువ్వు ఆశ్రయించలేవు గార్దె మాట్లాడితే గుర్తించలేవు అంటే నీకు వివేచన కూడా పోయిందన్నట్టు అంతా భయంకరంగా ఉంది క్రైస్తవ జీవితం మీరు వచ్చి ఓర్పుతోని సహనాలతోని వీటన్నిటిని పరీక్షించి చెప్పాలని నేర్చుకోవాలా ఎట్లా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటాజో సమీల గ్రంథానికి దినవృత్తాంతాలు పుస్తకాలకి నూట నుంచి రెండు వందల సంవత్సర ఇయర్స్ తేడా ఉంది సమీల గ్రంథం రాసిన తర్వాత ఒక వంద నూట సంవత్సరాల తర్వాత దినవృత్తాంతం రాశారు దిన వృత్తాంతంలో అంటే ఏంటంటే ఆ కాలంన బ్రతికున్న వారు బ్రతికుండి వివాహం చేసుకొని పిల్లలు కలిగిన వారి యొక్క సంఖ్య అన్నట్టు దిన వృత్తాంతంలో అంటేనే అర్థం అది ఎవరికైతే సంతానం ఉండదో ఆ మనిషి నేమ్ కొట్టవేయబడుతుంది వాడికి ఎందుకంటే సంతానం లేకుంటే గోత్రం ఉండదు కాబట్టి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ మొదటి ముగ్గురు కుమారులు యుద్ధానికి పోయారు గోలియాత్తుని ఖచ్చితంగా ఒకడు చనిపోయిడు అలా కాబట్టి చనిపోయిన వాడు వివాహం తీసుకోకుండా చనిపోతే పిల్లలు ఉంటారు కదా పిల్లలు లేకపోతే వాడికి గోత్రం ఉండదు కాబట్టి వాడి పేరు ఉండదు దిన వృత్తాంతాలు వచ్చినప్పటికీ అందుకు దిన వృత్తాంతంలో ఎందుకంటే ఆయన ముందు ఉన్న ఒకడవడో చనిపోయింది యుద్ధంలో గులియాత్తోని మీరు ముగ్గురు దాని వేరే మహర్షి వాక్యముంది అక్కడ ఇందాక చూపించి నేను ఎక్కడ చూడండి ఒకసారి మొదటి సమయల గంధము పదిహేడవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వస్తువులు అండ్ అండ్ ద త్రీ ఎల్డెస్ట్ సన్స్ ఆఫ్ జెస్సీ వెంట్ అండ్ ఫాలోడ్ సౌడ్ టు ద బ్యాటిల్ అండ్ ద నేమ్స్ ఆఫ్ హిస్ త్రీ సన్స్ దట్ వెంట టు ద బ్యాటిల్ వర్ ఎలియా ద ఫస్ట్ బన్ ది నెక్స్ట్ టు హిమ్ అవినాద్ వృత్తాంతాలు లిఖించలేదు అందుకు దావిదు ఎనిమిదవ వాడు ఏడవ వాడాల్సి వచ్చింది బైబిల్ ఎప్పుడు తప్పు చూపించదు వాక్యాలు ఎవరైనా ఎటువంటి ప్రశ్నలు వేస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రేయర్ చేయాలి నేనైతే అదే చేస్తా బాబు నాకు తెలుసు బైబుల్లో నేను అనుమానించాను ఎందుకంటే ఏళ్ళు దాట్ మీన్ బైబుల్లోని వాక్యాలని నా జీవితంలో అనుభవపూర్వకంగా చూసుకొని అది నా జీవం నా నా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన వాక్యంలు అవన్నీ విశేషపూరితమైన కార్యాలను చేసిన వాక్యములు ఇవన్నీ ఇవన్నిటి నేను కళ్ళలో చూసినవన్నీ కాబట్టి ఎవరో ఇచ్చిన ప్రశ్నకి నేను ఎప్పుడూ అనుమానించాను ఎందుకంటే అది మీరే బైబిల్ వాక్యం అంటేనే కదా నేనే వాక్యం అన్నాడు ఆదేందు వాక్యం అన వాక్యమే ఏసు తెలుసు మనకి కాబట్టి నేనే మార్గము సత్యము జీవం అన్నారు మీరు తప్ప ఎవరు వీటిని విశదీకరించలేరు ఇటువంటి సత్యాన్ని మీరు తప్ప ఎవరు చూపించలేరు దావిద ఎనిమిదవ వాడే కానీ తన అనలలో ఒకరు చనిపోయిండు పిల్లలు లేకుండా కాబట్టి యుద్ధంలో చనిపోయిండు కాబట్టి వాడి పేరు లిఖించబడలేదు దాన్ని కలిసి దినవృత్తాంతంలో అందుకు దావిద ఏడవ వాడాల్సి వచ్చింది నూట ఇరవై సంవత్సరాల తర్వాత పుస్తకంలో వాళ్ళ సంఖ్య కరెక్ట్గా లెక్క గట్టిస్త జనాభా కోడికలతోనే చేసిరన్నట్టు కాబట్టి వాక్యంలో ఎప్పుడు తక్కులు ఉంటావు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అక్కడే ఉంది నీ విశ్వాసం జీవం గల దేవుడే ఆయన వాక్యం అది ఆమె ఖచ్చితంగా జీవం కాబట్టి అటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి స్థితిలో ప్రతి ప్రేమతో ఖచ్చితంగా మనకు వాళ్ళ మీద ద్వేషమే లేదు అసలు ఎవరు కూడా కలదు వాళ్ళ నాకు మీద ద్వేషం చూపిస్తాం ఒకటే హెచ్చరిస్తాం ఏంటంటే నీ కోపిక నువ్వు వెతుక్కోలేవా బైబిల్లో నీకు చదివివ్వలేదా దేవుడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండు కదా నువ్వు చదువుకోవాలా ఓర్పుతోనే ఎక్కువసేపు గంటలు గంటలు మనము కొన్నిసార్లు ఏడు గంటలు ఎనిమిది గంటలు కూడా ఖర్చు పెట్టావు సాయంత్రం నేను బైబిల్ మీద కొన్నిసార్లు వాక్యాలలో అన్ని కనెక్షన్స్ చూస్తూ ఉంటాను వెతుకుతూ ఉంటాను దేవుడు అటువంటి ఆసక్తి కలిగే వాళ్ళకి తప్పక ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి ఆత్మీయ స్థితులకి మనం అందరం రావాలనేసి మనం ప్రార్థిస్తాం పరశుధర వండ్రి మీకు వణాలేసయ్య మహోన్న తెలుగు దేవ మీకే కృతగతలనైనా ఏదైనా మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి మీకు అందాలి ప్రభావ దాని ఎల్లు తండ్రి చెద్రగ్మేశాలతో పాటు అగ్నిగుణంలో పడవేబడలేదు నేను కానీ సింహపు భవన్లో పడవేబడి అక్కడ చద్రగ్నిషక అభ్యర్థుణాలు పడవేబడలేదు నేను ఎందుకంటే మీరు ప్రతి దేవుని బిడ్డల జీవితాలు ఎట్లా ఉంటాయో చూపించడం కొరకు మాకు అవన్నీ అనుగ్రహించినారు వారికి దృష్టాంతంలో జరిగి యుగాంత మాకు బుద్ధి కలవడంగా క్రాయబడ్డాయి ప్రభావ ఇది రెండోసారి జరగబోతుంది ప్రపంచం అంతటనైనా అగ్నిగుండంలో పడవే పడబోతున్నారు తండ్రి శత్రులకు మిషకు అభ్యర్థులు అనేవాళ్ళు మతపరమైన క్రైస్తవ జీవులు గొప్ప జనం అగ్నిగుండంకు పోవాల్సి వస్తుంది ప్రభావ మహాశ్రమలు అని వాళ్ళు రుచి చూడాల్సి వస్తుంది ప్రభావ అగ్ని కంటే బహు భయంకరమైన ఆయపశ్రమ గుండా వాళ్ళు పోవాల్సి వస్తుంది ప్రభు వాళ్ళు వారికి ఉపశమనం కల్పించవలసింది మీరు తప్ప ఎవరు లేరు నైనా ఆ నాలుగో వాడు మీరే ప్రభావ అగ్నిగుండంలో నేను మీరే ఈ గొప్ప జనానికి జ్ఞానం అనుగ్రహించి వారిని సత్వం నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి రూపాలు జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తాం ప్రవ్వ మా చుట్టూ సింహాలున్నాయి ప్రవ్వ కానీ ప్రవ్వ మీ శత్రువు బలమంతట మీద నేను మీకు అధికారం ఇచ్చినాను నన్ను ప్రవ్వ దాని ఏడు మందికి సాదృశ్యం కూడా మేము నమ్ముతున్నాం నైనా మమ్మల్ని మీరు దానియలాగా తయారు చేసినది రోజు అవును ప్రభ మేము ఎక్కడున్నాయి కానీ ప్రవ్వ ఇతరులకు మార్గం చూపించే వాళ్ళలాగా ఇతరులకు ఆలోచనలు చూపించే వాళ్ళలాగా ఇతరులకు ఆలో సలహాలు ఇచ్చేవారిలాగానే మీరు మనం నిలబెట్టుకున్నారు నైనా కానీ దాన్ని బట్టి మీకు ఎంతో బదనాలు స్థితులు అర్పించుకుంటున్నాం మీరు అక్కడ ఎంత ఈ వైరస్ ద్వారా ఎంతమంది మరణిస్తుండగా వ్యాక్సిన్స్ ద్వారా మరీ ఎక్కువ మంది మరణిస్తుండగా మమ్మల్ని కాచి కాపాడి ప్రొటెక్షన్ దయచేసి అందరినీ మీ రాక వసూల పరుచుకోమని ప్రేమ పూర్వకంగా మేమందరం జీవించాలని సహాయపడమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మహాపరుషుతుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవ జీవాధిపతి నీకు ఎంతో ఎంతో స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన ఈ గడిచిన కాలం కాచి కాపాడి నీ రేఖల తండ్రి ప్రభా అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా కానీ నువ్వు మమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకు నీకు లెక్కించలేని వందనాలు లెక్కించలేని స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా నాయన సర్వోన్నతుడ మహోన్నతుడ నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమాగణతా ప్రభావం నీకే యుగములు కలుగునుగాకహాలియ తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి ఈ యొక్క సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభాతండ్రి పాటలదారు మీరు మహిమ పొందారు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభాతం మీ స్వరం మీ స్వరం మేము వినగలిగే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు లెక్కించలేని వందనాలు లెక్కించలేని స్థుతులు స్తోత్రముడు ప్రభాతం ఇదిగో ప్రభానైనా తండ్రి ఈ రోజుల్లో ప్రభా అనేకులు హేతువాదుల్లాగా తయారవుతున్నారు ప్రభా తండ్రి అలాంటి సందర్భం ప్రభాన ఆయన మాకు వచ్చినా కానీ ప్రభా మేము ఓపికగా ఓర్పుగా ప్రభావ మేము అలాగ అది చెప్పాలా ప్రభాతండ్రి అట్టి జ్ఞానం దయచేయ ప్రభాతండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభాన్ ఆయన నీ యొక్క బైబుల్లో దినవృత్తాంతంలో ప్రభానైనా ఆయన దావిధి ఏడో వాడి ఉంది అలాగే సమయంలో ఎనిమిదో వాళ్ళగా ఉంది ప్రభా కానీ కొంతమంది అది అర్థం చేసుకోలేదు ప్రభానైనా కానీ మేము అర్థం చేసుకునే జ్ఞానం దయచే దయచే తండ్రి ప్రతి ప్రవచనము ప్రతి వాక్యము ప్రభాతండ్రి బైబుల్లో ఉన్న ప్రతిదీ ప్రభ మాకు అర్థమయ్యే రీతిగా ప్రభా ఆ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అట్టి విశ్వాసంలో మేము ముందుకు పోవాలా ప్రభాత తండ్రి నాయన దినంలో ప్రభాయన ఎక్కువ సమయం నీ వాక్యంలో మేము గడపాలా అట్టి భాగ్యము ధన్యత మాకు దయచే ప్రభా తండ్రి అలాగే నీకు ప్రార్థన చేయాలా వాక్యాన్ని ధ్యానించాలా వాక్యం ప్రకారంగా మేము జీవించాలా వాక్యానుసారంగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన తండ్రి నా ప్రభా మీరే మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు లెక్కించలేని వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా ప్రభ అయితే ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ప్రభా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేలాగా మీరే మీ కృప మీకు అనిక్రం చూపించండి ప్రభా నా తండ్రి మేము దినదినం మా అనుదిన ఆహారం నీవే కాబట్టి తండ్రి ప్రతిరోజు వాక్యం ద్వారా మాకు ఆహారం మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో ప్రభ వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు మీరు తీసుకురండి ప్రభా నాయన వాళ్ళు ఆత్మీయంగా బలపడాలా సత్యంలోకి రావాలా ప్రభా రక్షణ పొందని వాళ్ళు ఉంటే రక్షణ పొందాలా నేను అలాగే ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ లో పార్టిసిపేసి వాళ్ళ జీవితంలో మీరే గొప్ప ధన్యత చేయండి వాళ్ళని ఏ వైరస్ ముట్టకుండా మీరే కాచి కాపాడండి ప్రభా ప్రతి అవసరతలు మీరు తీర్చండి వాళ్ళ హృదయ నెరవేర్చండి ఇంకా సంపూర్ణంగా సేవలో ముందుకు సాగిపోవాలా ప్రభా ఎలాంటి ఒడిదుడుకులైనా ఎలాంటి శోధనలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలని యొక్క కృప కణికరము దయ మాకు దయచేయండి ప్రభాతం అలాగే ప్రభా నేను ఈ వైరస్ మరీ మధ్య విజృంభిస్తుంది ప్రభాతండ్రి ఎంతో మంది వైరస్ వ్యాక్సిన్ కూడా మరణిస్తున్నారు ప్రభాత తండ్రి కాబట్టి ఈ వైరస్ బారిన మమ్మల్ని పడకుండా వ్యాక్సిన్ బారిన మమ్మల్ని పడకుండా నా తండ్రి మీరే కాచి కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి ముద్రలో మమ్మల్ని ముద్రించుకోండి నాయనా తండ్రి మీరు మాట్లాడారు ప్రభాతం నీ బిడ్డలను ఇది ముట్టదని ప్రభాతం ఆ వాగ్దానం మేము హృదయంలో పెట్టుకున్నాం ప్రభాత తండ్రి అలానే నమ్ముతూ ముందుకు సాగిపోతున్నాం ప్రభా ఎవరైతే ఇది తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసుకొని నా ప్రభా రక్షణ రక్షణ పొంది మార్మోన్స్ పొంది బా పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందాలని ముద్రలోకి వాళ్ళందరూ రావాలా అలాగే వైరస్ తో ఎవరైతే ప్రభా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభావం అయిన వాళ్ళందరినీ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభా తండ్రి అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరే కాచి కాపాడండి ప్రభా అలాగే ప్రభాతండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇంత గొప్ప ధన్యత నీ యొక్క నీ యొక్క ప్రేయర్లో మేము పార్టిసిపేట్ చేసే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు మీకు మరీ మరీ వందనాలు చెప్తున్నాను ప్రభాతం అలాగే ప్రభాతండ్రి ఎవరైతే ప్రభాతండ్రి ఈ ఇంకా నా తండ్రి నీ ఇంకా సేవలో సంపూర్ణలు అవ్వలేదో ఈ లోకమంతా ప్రభావైనా మతపరంగా ఆచారబద్ధకంగా ఉందో వాళ్ళందరూ సంపూర్ణంగా సత్యంలోకి నడిపించండి ప్రభాతండ్రి నేనే మార్గమును సత్యము జీవము అని అవుతాండి కాబట్టి నీ యొక్క మార్గంలోకి రావాలా యొక్క సత్యంలోకి రావాలా నీ జీవాన్ని మేమందరం పొందుకోవాలా ప్రభాతండ్రి ఇదిగో ప్రభానం ఆయన వాళ్ళ ఎవరైతే ప్రభా అగ్నిగొండలో నెగ్ నిద్ర శత్రు పడ్డారో ప్రభా ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా పడతారని మీరు అంటున్నారు ప్రభా అటు వారు ఎవరు పడకుండా వాళ్ళకు ఉపశమనం దయచేసి వాళ్ళని మీరే కాచే కాపాడమని మీ నామాన్ని మీరు మహిమ పరుచుకోమని నా తండ్రి మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రేర్ మీటింగ్ లో మాట్లాడినందుకు మీకు వందనాల స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ అలాగే ఈ గడిచిన కాలమంతా నువ్వు కాచే కాపాడినందుకు నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు వివేగములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రిస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సోదరం ప్రభా పరిశీధురా గొప్ప దేవ సర్వశక్తివంత వందాలిసయ మహోన్నతులకు దేవానికి వందాలిసయ్య ఇక మధ్య కన్న సముగ ప్రభా అయినా మీరు మాతో మాట్లాడిన ప్రభానికి వందాలిసయ దాని సంబంధించిన వాక్యం ప్రభా నా తండ్రి వీరు మాతో మాట్లాడిన ప్రభావ ఎంతో ఈ లోకంలో హేతువాదులు ప్రభావ బైబుల్ ఎన్నో తప్పులు నేను వాళ్ళు ఆ ఆ రీతిగా ప్రభ వాళ్ళు ఏలం చేస్తున్నారు ప్రభావ తల్లి కొంతమంది విశ్వాసాల ప్రభావ వాటిని జవాబు ఇవ్వలేక దాన్ని వెనక తిరిగి వచ్చినట్టు మేము చూస్తున్నాం ప్రాభ ఎంతో మంది ఆ రీతికి ఉన్నారు ఆ క్షణం వాళ్ళు అవమానం పొందిన వారి విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు ప్రభా ఎందుకంటే వాళ్ళు ఆ రీతికి వెతుక్కోలేదు ప్రభావ ఆ రీతిగా వాళ్ళు ధ్యానించలేదు ప్రభావ కాబట్టి బైబిల్లో ప్రతి వాక్యానికి ప్రాభా మీరు ప్రతి జవాబులు ఉన్నాయి ప్రాభ కానీ ఓటుకు తొమ్మిది ఎతకాల ఎ ప్రభావ మామూలు హేతువాడికి ప్రతి ఒక్కరికి ప్రభావ ఓటికి తొమ్మిది సాత్వికం దీనం అనిస్తని ప్రభు సమాధానం చెప్పాలి ప్రభావ ప్రేమ పూర్వకంగా అలాంటి కాలంలో అలాంటి టైంలో మీరు మేము ఉన్నాం ప్రభావ మీరు మాకు సహాయకులు ఉన్నాను ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ బైబుల్ వాక్యాలు ఉన్నాయి ప్రభా ధాన్యాల విషయం గాని ప్రభావ ఏలి విషయం గాని ప్రభా నైనా ఐసు ప్రభా దావేది విషయాలు కూడా మీరు మాకు ఈరోజు చూపించినారు ప్రభా వందాలిసయ తన యొక్క సత్యం ప్రభావం అది మాకు మీకు చూపించినందుకు వందాలు ప్రభావ ఒక ప్రభావ ఎన్నో పరిహాలించి ప్రభావం ఎంతగానో బలపరిస్తున్నారు ఈ లోకంలో ఎక్కడ ప్రభావ దొరకవు ప్రభావ కానీ మీ వాక్యమే ఉంది నేను నిండు మనసులో సేవించే ప్రతి బిడ్డలకు ప్రభావ మీరు బయలుపరుస్తారు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీ బిడ్డలకు ప్రభావ మీరు సంకల్పించిన వాటిని బయలుపరచుకొని ఈ లోకంలో ఏది చేయరన్నారు ప్రభావ ఏది కూడా ప్రభావ మరుగు ఉండదు ప్రభావ ప్రతిదీ కొత్తది మీరు బయలుపరచాల్సిందే ప్రభా మీ బిడ్డలకు ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీ సందుల మీద కూర్చొని ప్రభావ దివరాత్రులు వాక్యం మీద ధ్యానించాలో ప్రభావ ఓ ప్రభా నా తడి మా ఆసక్తిని ఇంకా మీరు తృప్తిపరచండి ప్రభావ ఓ ప్రభాతం ఇంకా ఎక్కువ ఆసక్తి మాకు కలిగించే వాళ్ళు ప్రార్థిష్టం ఎక్కువ సమయం ప్రార్థన మీకు గడపాలి ప్రభావ నైనా ఇసు ప్రభావం అడిగే వాళ్ళందరికీ ప్రేమతో వాటి ప్రభావ నైనా కృపను మాకు కలిగించి మనం ప్రార్థిష్టం అయిన ఎన్నో ప్రభావ నైనా ఇసు ప్రభావ ఇలా ప్లెయిన్ చేస్తున్నారు ప్రభావ లోకం అంతా ఆయన వాళ్ళు సమాధానం ఇవ్వలే కాబట్టి ఇవి మాకు మీరు చూపిస్తారు కాబట్టి ప్రభ ఇక్కడి నుంచి ప్రభావ మేము జాగ్రత్తగా వీటన్నిటిని ధ్యానించాలా జాగ్రత్తగా రాసుకొని ప్రభావం ధ్యానించి ప్రభావ మేమించి మేము అది పొందుకుని ప్రభావ అనేకలు కూడా మేము ప్రకటించారు ప్రభావ దాని యులకు ప్రభావ మీరు బయలుపరిచినారు ఆ పతిమా ఏంది ఆ కళభావం ఏందో ప్రకటించినారు ప్రాభా ధాన్యులు ప్రభావ రాత్రితో ప్రార్థన చేసిన ఉపవాసంలో ప్రార్థన చేశాను ప్రాభ కాబట్టి పొద్దున వరకు ప్రభావ అది బయలుపరచబడింది ప్రభావ ఆయన మీరు తప్ప ఈ లోకంలో ఏది ఎవరు కూడా బయలుపరచలేరు ప్రభావ ఏ ప్రోగ్రామ్స్ కూడా రాదు ప్రభావ ఎందుకంటే మీది మీ ఆత్మ వల్లది బయలుపరచబడుతుంది ఎందుకంటే బైబులంతా ఆత్మ ఆవేశ ప్రకారమే రాయబడింది కనుక ప్రభావ నైనా ప్రతిదీ ఆత్మ వల్లే అనుగ్రహించబడుతుంది వాటి ఉంది కనుక మీ ఆత్మల సంపూర్ణంగా ఎదిగి ప్రవ వీటి అర్థం చేసుకునే ప్రభావ అనేక ప్రేమతో వాటి మీరు ప్రకటించలాగని మీరు సాయంపడండి ధాన్యం ప్రార్థన శక్తిని ధాన్యం లాంటి సేవ జీవితం మాకు అనుగ్రహించి మన రాష్టమైన ఓ ప్రభులు ఎంతగానో ప్రభావ ప్రయాసపడ్డారు ప్రభా ఓ దేవాతి దేవన ఎంతో గొప్ప గొప్ప సేవకులు పాకనే ఉన్నారు కానీ ఒక ప్రవక్తలైనా ఆ రీతిగా త్యాగం చేసుకుని మీ కొరకు అలాంటి అలాంటి సేవా జీవితంలో మేము నా దేవ నా ప్రభానికి వందా ప్రభావ అయినా ఇరుమే గంధం విషయాలు కూడా తన మీరు జాక్ర గంధంలో ధ్యానిష్ట ప్రభావ విషయం మీరు మాకు బయలుపరిచినారు ప్రభా మే ప్రవచించినట్టు ప్రభావ ఇర్మ్యా ప్రవచం మొత్తం గ్యాప్ చేసిన కానీ అది సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశుద్ధమంతుడ సర్వోన్నతానికి వందలు ప్రభ మహిమ స్వరూపిక దేవానికి వందా ప్రభావ నా తన ఇస్తే ప్రభావ ఇక మధ్య కన్న ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నా తన ఇస్తే ప్రభు నా తన్ని అనేక విషయాలు ప్రభావం అనుగ్రహించడం ప్రభావ నూతనమైన పరిశుభిషే ఎంతో మంది ఈ బైబుల్ వాక్యాలు తప్పులు లేని ఎంతగానే వాళ్ళు ప్రభావ నా ప్రభావ మనుషుల్ని హేతువాదం చేస్తున్నారు ప్రభావ అలాంటి వాళ్ళకి ప్రభావ ప్రేమతో అవి బైబుల్ నుంచి ఎప్పుడు తీసి ప్రభావ మీ వాక్యాన్ని వాళ్ళకి చూపించాడు ప్రభావ ప్రేమతోనైనా వాళ్ళ కృపర్మ కలిగించిన ప్రభావ నైనా ఇసు ప్రభావ ఎన్నో ఒక విషయాలు ఉన్నాయి ప్రభ బైబుల్లో ప్రభావ మత ఇసు వార్తలో ప్రభ మత్ ప్రవశించిన ఇరవై ఏడులో ప్రభావ ఇనిమి ప్రవచన జ్ఞాపకం కానీ ఆ ప్రవచన ఇనిమేనా లేదు ప్రభావ కానీ జకరేగా ఉంది ఆ ప్రవచనం ప్రభావ కానీ వాళ్ళు అంటున్నారు ప్రభావ ఆ రీతిగా ఉన్నారని కానీ ఈ ప్రతిదీ ప్రభావ మీరు బయలుపరిచింది ప్రభావ నీకు వాళ్ళు ప్రభావ గొప్ప దీవ ఇసు ప్రభా జకరే కన్నా రెండు భారాలుగా మీరు మాకు చూపించినారు ప్రభు ఎన్నో సంవత్సరాల కింద ప్రభావ గొప్ప దేవ నా తిరిగి ఈ రోజు జ్ఞాపకం చేస్తారు అవి విషయాలు దాన్ని బట్టి నీకు వందా ప్రభావ ఎందుకంటే టైంలో మేము ఉంటున్నాం ప్రభా ఆ కాలంలో ప్రభావం బయలుపేసి కొంతకాలంలో ఆ రీతిగా హేతువులుగా మేము ప్రశ్నలు ఇస్తారు నా ఆ టైంకి మేము వచ్చినాం ప్రభ కాబట్టి ఇటు మాకు తిరిగి మరి జ్ఞాపకం చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాను ప్రభా గొప్ప దేవా నా తన్ని జకరే కన్నా ఉన్న ప్రవేశాల ప్రభావ తొమ్మిది ఐదు నుంచి పద్నాలుగు అధ్యక్ష ఇరిమే అవి అవి ఆ రోజు ధ్యానించినాం ప్రభావ మాకు తిరిగి జ్ఞాపించిన ప్రభావం ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ తను మాకు చూపించిన ప్రభావం కూర్చున్న ఆ విషయం కూడా అతను ప్రభావ దక్షిణ దిక్కి వెళ్ళి మనసు కొనుక్కోబడిన తర్వాత ప్రభావ ఆయన ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభావ కానీ అన్నిటి చూడలేని స్థితిలో ఉన్న ప్రభావాలి కాబట్టి ఆత్మ ఈ సత్యం మీరు చూపించినప్పుడు ప్రభావ వాళ్ళ ఆత్మ తెలుపబడాలా వాళ్ళు నిజమైన తెలుసుకునే ప్రభావ నేను చూపించాలా ప్రభావ ఒక అలాంటి సేవలు మమ్మల్ని నడిపించడం బలపరిచిన ప్రభా దాన్ని ఇలాంటి ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించాను ప్రభావం ఆయన ఇసుక ప్రభు మొదట ఎంతో ఆసక్తి ఉన్న ఎంతో వాక్యంలో మేము సమయం కానీ ఈ రోజు మేము గడపలేని స్థితిలో ఉన్న ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రధిష్టం గొప్ప దేవ మా ఆసక్తిని ప్రభావ పరిగెత్తించమని ప్రాదిష్టమైన ఊపి కానీ మేము పరిగెత్తాల ప్రేమతో ప్రభావ తన ఇసు ప్రభావం మనుషులు ఇవన్నీ చూపించాల ప్రభావ అలాంటి సేవా జీవితాలతో మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన గొప్ప దేవ మీ సిద్ధపడాలన్నీ పంచాలా అలాగే సేవ జీతంలో నడిపించమైన వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావం స్వస్థపరిచిష్టం తిరిగి ప్రభా వైరస్ భయంకరంగా విజయం మూసి ప్రభావ ఎవరు కూడా ప్రభావం గ్రహించలే స్థితిలో ఉన్నారు ప్రభావ కలికరించిన ప్రభావ ప్రతి ఒక్కరు ఆత్మీయతలు నిప్పని ప్రభావ ఆయన ఎంతో మంది ప్రభావ అగ్నిగుణాలు పోబోతున్నారు ప్రభాయన శ్రమంలో మహాశ్రమంలో పోబోతున్నారు గొప్ప జనం అంతా రక్షించిన ప్రభావ మీకు అనిగిరి చూపించమని ప్రధిష్టం ఏదైనా గొప్ప దేవ వైరస్ బాధించి కూడా మీరు కాపాడమని ప్రధిష్టం మీ పరోనా మాకు అనిగరించిన ప్రభావానికి వందలు ప్రభావ నా దేవ కాలం వరకు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావ కాపాడడం ప్రభావ నీకు వందలు ప్రభావ కానీ చివరి కాలంలో ప్రభావ నా తనని మీకు కంచె మా చుట్టూ వేసినారు ప్రభావ మీకు చెంగు మమ్మల్ని ముడేసుకున్నారు ప్రభావానికి వందలు ప్రభావ అన్ని ప్రకారంగా మీరు మా చుట్టూ ఉన్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు గుడారంలో మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ మీకు అంత పూర్వం మమ్మల్ని దాచుకున్నందుకు వందల ప్రభావ మీకు మీ ఆత్మ చేతి మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు మీ ముద్దలో ఉన్నాం ప్రభావ అనేకులు ప్రభావ సీలింగ్ లోకి రావాలా మీ చేతి మీ నడిపించాల అలాంటి సేవా చేతులు నడిపించాలి ప్రభావ ఈ గ్రూప్స్ ప్రతి ఒక్క ప్రేదన ఇస్తారు మీరు కుటుంబాలు మీరు దీవించి ఆస్వాదించండి నూతనగా మీరు అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకుని పిల్లల చుట్టూ ప్రభావా చుట్టూ మీకు కనిచేస్తున్న దూతల ఆయన మీకు వందల ప్రభావ గృహదేవ ఎంతో ప్రభు రాని ఆలయంతో ప్రభావ కుటుంబాలు కూడా మీరు బలపర్చండి దీవించండి నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప ఈ ఆలయంలో పేర్లు ఎంతో మందితో ప్రభావ వాక్యాలు ఇచ్చుతారు ప్రభావ వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి పత్తుకు పిడో ప్రభావ మీ సత్యాన్ని గ్రహించే ప్రభావం మైమర్చి పెట్టగా తయారు చేయాలి ఈ అర్థం చేసుకుని ప్రభావ అనేకలు ప్రకటించాలా అలాంటి సేవా జీతంలో నడిపించి ఈ నామాన్ని ప్రయోజించుకోమని మీ రాకడతకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోమని తొందరగా ఈశ్రీస్తు పక్షుల నామంలో ప్రాధ్యు నామీ ఆమె సన్ మనకు అందరికీ వైరస్ బాధ్యతలు సదాకాలంతో మేన్ ఆ లెల్లు అయిజులాడుతారు అందరికీ